దికాని రాజ్నంగికి రాజిల రాజన్న కోరిన దేవుడేమో యముడాల రాజన్న కోరిన దేవుడేమో ఎముడాల రాజన్న మెచ్చిన దేవుడేమో యముడాల రాజన్న మెచ్చిన దేవుడేమో ఎముడాల రాజన్న పలమైన విచ్చినాడు యముడాల రాజన్న పలమైన రాజన్న విచ్చి దేవుడేమో ఎముడాల రాజన్న విచ్చిన దేవుడేమో ఎముడాల రాజన్న ఎనకాకు మళ్ళీనాడు ఎముడాల రాజన్న ఎనకాకు మళ్ళీ నాడు ఎముడాల రాజన్న ఒకేసి గడిగలేమో ఎముడాల గడిగలేమో ఎముడాల సకాని రాట్ నంగి ఎముడాల రాజన్న సక్కానింగిడాల రాజనా రెండేసిమో ఎముడాల రాజన్న రెండేసి రాజన్న మూడేసిమో ఎముడాల రాజన్న మూడేసి రాజన్నా ముద్దలు వేరు పాడే నలగేసిగడేమో ఎముడాల రాజన్నా నలుగేసిగేమో ఎముడాల రాజన్నా హైదేసిగేమో ఎముడాల సినాడా ఎముడాల రాజన్ను పోసినాడా తొమ్మిది గడిగలేమో ఎముడాల తొమ్మిది గడిగలేమో తొలికాడె బాలుడేమో ఎముడాల రాజన్న తొలి కాడే నొప్పులు పుట్టినేమో ఎముడాల రాజన్న నొప్పులు రాడన్న సక్కాని రాటంగికి ఎముడాల సక్కాని రాటంగికి రాడన్న బాలుడు పుట్టినాడా ఎముడాల రాజ ఎండాల రాజన్న వా యొక్క రాత్నంగి రాజన్న వా యొక్క రాత్నంగి రాజ ఎమీన మురువబట్టేముడాల రాజన్న తీరొక్క జాతరా నేనైనా సాగిస్తాడాల రాజన్నపలానే ఎముడాల రాజన్న లోపల సత్యమైన దేవుడు యముడాల రాజన్నేవుడు రాజన్న కోరిన నాకు కూడా ఎముడాల రా కొడుకుని ఇచ్చినాడు యముడాల రాజన్న కొడుకున్న తోటన్లు కట్టినది యముడాల రాజన్న తొట్టన్లు కట్టినాది ఎమడాల రాజన్న బంగారు తోట బంగారి రాజన్న బంగారు వాపూల తోటలు యముడాల రాజన్న వాలతో రాజన్న బాలు వేసినేమో యముడాల రాజన్న బాలుసినేమో ఎమటాల రాజన్న సరంగదారుడాని యముడాల రాజన్న సారంగదారుడా పెట్టుకుంది ఎముడాల రాజన్న పెట్టుకుంది ఎముటాల రాజన్న పేరు మీద యముడాల రాజన్న పేరు మీద రాజన్న గురుగోపురాలు కూడా యముడాల రాజన్న నల్ల నల్లని గుళ్ళునేమో ఎముడాల రాజన్ను రాజన్న నల్లన్ని గుళ్ళు గట్టే ఎముడాల రాజన్న నల్లన్ని గుళ్ళు గట్టే తెల్ల తెల్లని గుళ్ళునేమో ఎముడాల రాజన్నుమో రాజనా గునిమల్లె పూలు స్వామిడాల రాజన్న గుని స్వామి సాటడేమో ఎముడాల రాజన్న సాటాడు సాటడేమో శామంతి పూలు తండ్రి ఎముడాల రాజన్న శామంతి పూలు తండ్రి రాజన్న మానాడు మానడేమో ఎముడాల రాజన్న మానాడు మానడేమో రాజన్న మల్లైన పూలు నీకు ఎముడాల రాజన్న మల్లైన పూలు నీకు కొడుకుల పాలమిస్తే ఎముడాల రాజన్న కొడుకుల పాలమిస్తే కోడాల గాటె త్రు ఎముడాల రాజన్న కోడాల గా అడిగిన్న వారికేమో ఎముడాల రాజన్న అడిగిన్న వారికేమో వాడిని బిడ్డలిస్తే ఎముడాల రాజన్న వాడిలిస్తే వైశోకం చేతురయ్యా ఎముడాల రాజన్న వైశోం చేతురయ్యా నీ యొక్క జాతరాలే ఎముడాల రాజన్న నీ యొక్క జాతరాలేమీన సక్కనాను ఎముడాల రాజన్న ఏమీ సాగియ్య వట్టిరయ్య ఎముడాల రాజన్న సాయ్య వట్టిరయ్యాల రాజన్న కోటిగా గోటేటి ఎముడాల రాజన్న కోటి కొబారి కాయలయ్యాబారికలయ్యాల రాజన్నా కొబారి కాయలయ్యాబారికలయ్యాటి రాజన్నా పక్కన రాజ పాలనయ్యాడాల రాజన్నాయలయ్యాల రాజన్నా నిలుగున గోటి రాజన్నా నిలుగు निम्मा कायल राज सक्का राज सका राज నీ యొక్క బిడ్డనేమో ఎముడాల రాజన్న నీ యొక్క నీ బిడ్డ ఉన్నదయ్యా బిడ్డనే పూజలేమో ఎముడాల రాజన్నో రాజన్న తిరుతీరుగుల్లునేమో ఎముడాల రాజన్నీరుడాల రాజన్న తీరైన జాతరనే రాజన్న తీరైన నీ యొక్క బిడ్డ పూజ ఎముడాల రాజన్న నీ యొక్క వారీరమ్మ ఎముడాల రాజన్న వారంతీరలమ్మాజన్న నీ అయిన ఉన్నై తల్లి ఎముడాల రాజన్న నీవైనా ఉన్న హద్దాల రైతలమ్మ ఎముడాల రాజన్న ఎండాల రాజన్న నీ అయిన ఉన్నాయేమో యముడాల రాజన్న నీవైనా ఉన్నాయేమో ఎండాల రాజన్న ఏడంతురాలయేమో యముడాల సక్కాని పోషమ్మకు ఎముడాల రాజన్న ఎండీయ బోనాలు ఎముడాల రాజన్న ఎండయోనాలు పాలంతురాల ఏమో ఎముడాల రాజన్న పాలంతురాలనేమో ఎముడాల రాటన్నా పౌడియ బోనాలు ఎముడాల రాజన్న పౌడీయాల బద్దిన పోషమ్ ఎముడాల రాజన్న బద్దషమ్మాజన్న బోనాలు చూడరమ్మా ఎముడాల రాజన్న బోనాలు చూడరమా రాజన్న బోనాలు చూడరమ్మా ఎముడాల రాజన్న బోనాలు చూడరమా రాజన్న మూడంతురాల ఏమో ఎముడాల రాజన్న మూడంతురాలేమో రాజన్న ము తానే బోనాలు ఎముడాల రాజన్నోనాలు రాజనా బో రాజనా పోరాలు రాజన్న బద్దడాల రాజనా పోషమ్మా రాజన్న భక్తులు చూడవట్రి ఎముడాల రాజన్న భక్తులు చూడవట్రి గండాలు వస్తనేమో ఎముడాల రాజన్న గండాలు వస్తనేమో ఎండా రాజన్న గండాలు తొలిగితేను ఎముడాల రాజనా గండాలు తొలిగితేను ఎండాల రాజనా గండాన దీపాలు ఎముడాల రాజన్న దీపాలు తల్లి కెట్టవట్రి ఎముడాల రాజన్న రాజనా గుడి చుట్టు పోనాలు ఎముడాల రాజన్న గుడి చుట్టూ పోనాలు రాజన్న గున దీపాలు ఎముడాల రాజన్న గుల్లాన దీపాలు రాజనా నీ యొక్క బిడ్డకేమో ఎముడాల రాజన్న నీ యొక్క బిడ్డకేమో ఎండాల రాజన్న జోడాల గాజులయ్యా ఎముడాల రాజన్న జోడాల గాజులయ్యా భక్తులు వెచ్చినారు ఎముడాల రాజన్న భక్తులు రాజన్నీరలే తల్లిపో తెల్లాని రైకలేమో ఎముడాల రాజన్న తెల్లాని రైకలేమో తెల్లన్ని రైకలేమో ఎముడాల రాజన్న తెల్లైకలేమో బియ్యాలు వయ్యవట్రి ఎముడాల రాజన్న బియ్యాలు వయ్యవాటి రాజన్న గటాము కుండలేమో పిల్లలేమో ఎముడాల రాజన్న గవునే పిల్లలేమో ఎండా పుంజులేమో ఎముడాల రాజన్న కోడిన పుంజులేమో ఎండాల రాజన్న పోషమ్మ గొయ్యవట్రి ఎముడాల రాజన్న కుడిపులు కొయ్యవాటి ఎముడాల రాజన్న కొడుపులు ఎముడాల రాజన్న పక్కున్న వాళ్ళు ఎముడాల రాజన్న పక్కున్న వాళ్ళు ఎముడాల రాజన్న పలకాయలు కొట్టవట్రి ఎముడాల రాజన్న పలకాయలు కొట్టవట్రి ఎముడాల రాజన్న ఎముడాల జాతరానే ఎముడాల రాజన్న జాతర ను ఎముడాల రాజన్న రాజన్న రమ సక్కదానంగా ఎముడాల రాజన్న రమ సక్కదానంగా జాతార సాగవట్టే ఎముడాల రాజన్న జాతార సాగవటే ఎముడాల రాజన్న నెల నల్ల గుళ్ళునేమో ఎముడాల రాజన్న నెల నల్ల గుళ్ళునేమో ఎముడాల రాజన్న నమాల దేవుడేమో ఎముడాల అడ్డానట్టువాడు ఎముడాల రాజన్న అడ్డావాడు సక్కాని శంకరుడు ఎముడాల రాజన్న హే మూలవాడలోన రాజన్న రాజన్న హే మీన జాతరమ్మ ఎముడాల రాజన్న రాజన్న రెండు కండ్లు ఎముడాల రాజన్ను వారు నె నెల్ల కింద ఎముడాల రాజానా వారుల కింద రాజనా అడ్డాలు వడ్డవాళ్ళు ఎముడాల రాజానాలు ఎముడాల రాజనా నే గుడి ముంగళయ్యా ఎముడాల రాజానాంగలయ్యాల రాజనా తౌసుదిరయ్యా ఎముడాల రాజానాయ్యాల రాజన్న నీ చిన్న బిడ్డలేమో ఎముడాల రాజాన్న చిన్న బిడ్డనేమో ఎం డాలయా సిత్తారు ఎల్లునేమో ఎముడాల రాజన్న సిత్తారు ఎల్లు జనా గవ్వాల బుట్టినోది ఎముడాల రాజన్న గవ్వాల బుట్టినది గంభీరరాలునేమో ఎముడాల రాజన్న గంభీరరాలునేమో ఎండాలయా శివునికి చిన్న బిడ్డ ఎముడాల రాజన్న శివనీకి చిన్న బిడ్డే జనా శివలోకమాత నేమో ఎముడాల రాజన్న శివలో రాజన్న పరదేవి బిడ్డనే మోయము డాల రాజన్న దేవి బిడ్డనే భోయం డాల రాజన్నా పరమజ్యోతి ఎల్లునే మోయము డాల రాజన్న పరమజ్యోతి ఎల్లునే భాయం డాల సక్కాని శంకరుడు ఎముడాల రాజన్న సక్కాని శంకరుడు రాజన్న ఏమి సత్యమున్నదమ్మాడాల రాజన్నదమ్మా రాజన్న కోరిన వారికేమో ఎముడాల రాజన్న కోరిన వారికేమో రాజన్న కొడుకుల నెయ్యవట్టే ఎముడాల రాజన్న కొడుకుల నెయ్యే రాజన్న కొడుకులనిస్తనేమో ఎముడాల రాజన్న కొడుకులనిస్తనేమో ఎముడాల రాజన్న కోడాల గట్టవట్రి ఎముడాల రాజన్న గోడాల కట్టవట ఎముడాల రాజన్న ఏమీన జాతరాను ఎముడాజన్న ఏమైనా జాతరాను ఎముడాల రాజన్న ఏమీ జాతరాను ఎముడాల రాజన్న ఏమైన జాతరాను ఎముడాల రాజన్న న్లైన తిరిగవట్టే ఎముడాల రాజన్న తిరిగవట్టే ఎముడాల రాజన్న సూడన జేనమేమో ఎముడాల రాజన్న సూడాన జనమేమో ఎండాాల జనాలు రావట్రి యముడాల రాజన్న జివరాత్రి వామాసముడాల రాజన్న శివరాత్రి ఒక్కాన పొద్దులుండి ఎముడాల రాజా ఒక్కనొద్దు రాజన్న యములాడ కొత్తురయ్యాముడాల రాజన్న కొత్త రాజన్న మీ భక్తులేమో యముడాల రాజన్న మీ భక్తులేమో ఎముడాల రాజన్న నీ దాని కొత్తురా రాజన్న నీతాని కొత్తాని కొత్తురయ్యాముడాల రాజన్న నీతాని కొత్తాల రాజన్న రజాలు విరిగేటి యముడాల రాజన్న రజాలు తిరిగేటి ఎముడాల రాజన్న నరంకు జంగమయ్య యముడాల రాజన్న నరంకు జంగ రాజన్న బాగాన లేని వాళ్ళకు యముడాల రాజన్న బాగా లేని వాళ్ళ కాలల్ల వయ ఎముడాల రాజన్న కాళల్ పోదు వయ ఎండా రాజన్న నీడల్ పోదు వయ ఎముడాల రాజన్న నీడల్ పోదు వయ ఎండా పన్నెండు తీరులనేమో ఎముడాల రాజన్న పన్నెండు తీరు చెట్టు ఎముడాల రాజన్న చెట్టు రాజన్న చెట్టువు ఎముడాల రాజన్న చెట్టు రాజన్న చెట్టయిన పోతుడాల రాజన్న చెట్టయిన పోయ్యా సక్కాని ప్రజలేమో ఎముడాల రాజన్నా సక్కాని రాజలేమో మూటాలు కట్టుకొని ఎముడాల రాజన్న మూటాలు కట్టుకోని రాజన్న హే మూల వాడకేమో ఎముడాల రాజన్నేమో నీ యొక్క జాతరకు ఎముడాల రాజన్న సద్ది కట్టుకోని వస్తా ఉన్నా తండ్రిని బిడ్డనేమో ఎముడాల రాజన్న తండ్రి మీరైనా ఉన్నారయ్యాడాల రాజన్న మీరైనా ఉన్నారయ్యా పోషమ్మాడాల రాజన్నీ పోషమ్మాజన్న భక్తుల పూజలేమో యముడాల రాజన్న భక్తుల పూజలేమో వా తల్లి చూడవట్టే యముడాల రాజన్నూడవట్టేడాల రాజనా ఎమి చక్కగానే కూడా ఎముడాల రాజనా ఎమి చక్కగానే కూడా రాజన్న బోనాలు జయ్యవట్టే ఎముడాల రాకురివో ఎముడాల రాజాకూరివోడి రాజన్నేల రా ని సాటి శివ సత్తులు యముడాల రాజన్న ని సాటి శివ ని సేవకొచ్చినారా యముడాల రాజన్న ని సేవకొచ్చినారా యముడాల రాజన్న శివాన సత్తులాయి యముడాల రాజన్న శివాన సత్తులాయి యముడాల సిగాలు జూడు తల్లి రాజన్నుడు రాజన్న బద్దీన పోచమ్మా రాజన్న బీన పోచమ్మా శివాన సత్తుల రాజన్న రాజన్న సిగాలు చూసుకుంటా యముడాల రాజన్న రాజన్న సక్కాని తల్లికేమో ఎముడాల రాజన్న సక్కాని తల్లికేమో రాజన్న ఆనందంగా రాజన్న రాజన్న బాలాలు లేనల్లు ఎముడాల రాజన్న బాలాలు లేనల్లు ఎముడాల మీన మంది తల్లి యముడాల రాజన్న రాజన్న తడిబట్ట తానం చేసి ఎముడాల రాజన్నోడాల రాజన్న తమ్మళ్ళ పూజలేమో యముడాల రాజన్నోడాల రాజన్న గుండముల తానాలు యముడాల రాజన్న గుండముల తానాలు రాజన్న నైగుల్య పూజలయ్యాముడాల రాజన్న నైగుళ్ళ పూజలయ్యాజన్న కోరిన వారికేమో ఎముడాల రాజన్న వారికేమో ఎండా రాజన్న కొడుకుల నిత్తవయ్యా ఎముడాల సక్కాని దేవుడేమో ఎముడాల రాజన్న సక్కాని దేవుడేమో ఎండాాల రాజన్న హేమీన జాతరమ్మ ఎముడాల రాజన్న హేమీన సూడాని రెండు కళ్ళు ఎముడాల సూడాని రెండు కళ్ళు ఎముడాల సాలాని జాతరేమో ఎముడాల నీ సాటి భక్తులయ్యాడాల రాజన్న నీ సాటి భక్తుల రాజన్న నీ సేవకు వచ్చినారా యముడాల రాజన్న నీ సేవకు వచ్చినారా ఎండాల రాజన్న నీ సేవకు వచ్చినారా యముడాల రాజన్న నీ సేవకు వచ్చినారా ఎమడాల రాజనా నీ తిరుతీరు జాతరాడాల రాజన్న తిరుతరా తీరైన జాతరేమో ఎముడాల తీరైన పక్కు వలిగేటి ఎముడాల రాజన్నేటి రాజన్న పలకాయలు కొట్టవట యముడాల రాజన్న పలకాయలు గొట్టవట రాజన్న కోటిగా గొట్టేటి ఎముడాల రాజన్న కోటి भक्तुजो यमो यम बहुशाल मेचिनाड़ा यमडाल राजुशाल मेचिनाड़ा यम कोमड़ को राजन भुजे पिचि यमुना स्ना రాజన్న స్నానం బుజే పిచ్చి ఎముడాల రాజన్న స్నానం పిచ్చి ఎండా రాజన్న నిగూడి సుట్టుదిప్పి ఎముడాల రాజన్న నిడి సుట్టుదిప్పి ఎండా రాజన్న కొడుకులు బుట్టినల్లు ఎముడాల రాజన్న కొడుకులు బుట్టినల్లు ఎండా రాజన్న కోడాలు గట్టబట్రి ఎముడాల రాజన్న కోడాల గట్టబ్రి ఎండా జన్నా బిడ్డలిచ్చినళ్ళు ఎముడాల రాజన్న వాడి బిడ్డలిచ్చినళ్ళు ఎముడాల రాజన్న వైశోకము జయ్యవట్రి ఎముడాలజన్న వైశోకం జయ్యవట్రి ఎముడాల రాజన్న నా తండ్రి శంకరుడా ఎముడాల రాజన్న నా తండ్రి శంకరుడా ఎముడాల రాజన్న నా తల్లి పార్వతి ఎముడాల రాజన్న రాజన్న ఏ మీన జాతరాలు యముడాల రాజన్న మీన జాతరాలు ఎముడాల రాజన్న హే మూలవాడలోనా యముడాల రాజన్న ఏ మూల తీరుగుళ్ళునేమో ఎముడాల రాజన్న తీరుగుళ్ళు తీరైన గుళ్ళునేమో ఎముడాల రాజన్న తీరైన తీరైన గుళ్ళునేమో ఎముడాల రాజన్న తీరైన గుళ్ళునేమో ఎమడాల రంగురంగు గుళ్ళునేమో ఎముడాల రాజన్న రంగు గుళ్ళు రంగైన దేవుడావు ఎముడాల రాజన్న రంగైన దేవుడా కోరిన వారికేమో ఎండాల రాజన్న కోరిన వారికేమో కొడుకుల నిత్తువయ్యాడు రాజన్న తమ్మళ్ళ పూజలయ్యా ఎముడాల రాజన్న పూజలయ్యా గుండంల స్నానాలు ఎముడాల రాజన్న గుండం నేగుళ్ళ పూజలయ్యాడాల రాజన్న నీగుళ్ళ పూజలయ్యా నేగుళ్ల పూజలయ్యాడాల రాజన్న నీగుళ్ళ పూజలయ్యాలు ఎముడాల రాజన్న బలాలు లేనల్లు రాజన్న ప్రమాత వచ్చినారు ఎముడాల రాజన్నారు రాజన్న పిల్లాలు లేనల్లు ఎముడాల రాజన్న పిల్లలు లేన